విషయ విషయగుణములెల్ల విడువని నరులకు విషదపడదు విమల మోక్షదృష్టి విషయగుణములందు విషమున్నదోయన్న అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అకాల మరణము పొందినవానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కలిగి సూక్ష్మముగా కనిపించక వాని కర్మానుసారము ఆడించు ఓ ఆత్మ వినుము లోపలి అంతరాత్మ మీద దృష్టి నిలుపక బయటి విషయగుణములమీదనే లగ్నమగు వారికి జ్ఞానముగాని దేవుడుగాని మోక్షమనునదిగాని ఏమాత్రము అర్థము కాదు పరిశుద్ధమైన ఆత్మజ్ఞానము వారికి విలువలేనిదిగా కనిపించుచుండును అపరిశుద్ధమైన కర్మలతో కూడుకొన్న ప్రపంచ విషయములు ఎంతో విలువున్నవిగా కనిపించును కొందరు అజ్ఞానులకు విలువనిచ్చి వారితో సహవాసము పెంచుకోవడము జ్ఞానులైన వారికి విలువనివ్వక వారిని నీచముగా చూడడము కూడా ప్రపంచములో జరుగుచున్నది అలా బయట ప్రపంచములోని విషయములకు తన దేహములోని గుణములకు విలువిచ్చినవాడు చివరకు వాటివలన బాధపడవలసివచ్చును బాధకు ప్రతిరూపము విషము విషము మనిషిని బాధించుటకే ఉన్నదని విషము ఎప్పటికీ సంతోషము నివ్వదని బాధించడమే దాని సహజ ధర్మమని పెద్దలు చెప్పుచుందురు విషము నుండి పుట్టిన పదమే విషయము విషమునకు చాలా దగ్గర పోలికలున్న పదము విషయము విషయము అను పదములో యా తీసివేస్తే విషము అగును విషము మనిషిని బాధించి చంపగలదు విషయము మనిషిని చంపకుండా బాధిస్తునే ఉండును విషమునకు విషయమునకు దగ్గర సంబంధముండి కొంతమాత్రము తేడాగలదు విషము చంపగలదు విషయము చంపకుండా బాధించగలదు అందువలన ఈ పద్యములో విషయములను దగ్గర పోలికగల విషముతో సమానముగా పోల్చి విషయగుణములందు విషమున్నదోయన్నా అన్నారు కావున విమలమైన మోక్షము విషదపరచుకోక విషమున్న విషయగుణములలో పడువాడు జన్మ జన్మలకు బాధపడవలసి ఉండును జాగ్రత్త